పరిశుద్ధుడా ప్రేమ గల దేవ జీవం గల తండ్రి ఎసగానికి వందనాలు స్థుతులు స్థోత్రం ప్రభా సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త నిన్న నేడు ఏకరీగా మా ప్రియ పరలోక మీకే వేలాది వందనాలు ప్రభావ మీకే కోట్ల అధికృత స్థుతులు స్తోత్రాలు చూసుకుంటున్నాం ప్రభా అనే ప్రభా ఎంతో మంది నన్ను క్షణాన్ని చూడలేకపోయినారు ప్రభా నన్న మీకు కృపను బట్టిన మేము ఎంత ఆయన మీకే వేలాది వందనే కోట్లాది కృతజ్ఞత వస్తులు స్తోత్రాలు ప్రాభ సమస్త మహిమా ఘానత ప్రభావం యుగ యుగంలో మీకే చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇదిగో ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ ఆయన నిన్ను ఆరాధించుటకు నాయన నీ స్వరం వినుటకు నాయన ఎంతో ఎంతో ఆసక్తి మీ చెంతకు వచ్చినాం ప్రభావ మీరే మాతో మాట్లాడండి ప్రభావ మా పాటల ద్వారా మీరే మహిమను ఉందండి తండ్రి నాయన వాక్యం ద్వారా మీతో మాతో మాట్లాడండి ప్రభావ ఆయన ఎటువంటి ఆటంకాలున్నా కొట్టువేయండి ప్రభావ ఎటువంటి నైనా ఇష్యూస్ ఉన్నా కొట్టివేసి నాయన ప్రతి బిడ్డన తండ్రి ఆరాధనలో పాల్గొనే యోగ్యతను అనుగ్రహించండి తండ్రి నాయన మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాన్ని సరిచేయండి ప్రభావ మీరు అక్కడికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకొని తండ్రి నేను రానన్న ప్రతి బిడలు నడిపించుకుని తండ్రి మీటింగ్ అంతటి కాదు అంత మీరే మహిమించి మీ నామని మహిమకరంగా జరిపించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్మ ద్వారా చేతు త్మార దిని చేతునని ఏ సై అసల విచను శక్తి చేత కాదినను బల్ముతో ఇది కాదేనను నా ఆత్మధార దిని చేతునని ఏ సై అసల గోప పార్వతమా జరబాబులు అడగించను ఓ గోప పార్వతమా జరభామిని అడగించను ఎంత మాత్రము గాను నీవనిను చెదభూమిగా మారెదవు ఎంత మాత్రము గాను నీవని చెదభూమిగా మారెదవు శక్తి చేత కాదనను మలుముతో ఇది కాదేనను నా ఆత్మధార దిని చేతునని ఏ సయ్య సెలవిచను ఓ ఏజ్ర ఏలుబిలు నీ భాగ్యం ఎంత గొప్పది ఓ ఏజ్ర ఏలు బిలు నీ భాగ్యం ఎంత గొప్పది ఏ సయ్యారించిను కోరేద వారెవ్వరు ఏ సయ్యారించిన నిన్ను కోరేర్ దారెవరు శక్తి చేత కాదెను బనుతో ఇది కాదెను నా ఆత్మధార దిని చేతునని ఏ సైయ సలవిచెను నా ఆత్మధార దిని చేతునని సలవిచెను అవును బ్రా ృమడా నీలో కృపా మయూడా నీలో నివసిం పజేసి నందునా స్తు తులసింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నస్తు తుల సింహాసనం కృపమయుడా ఏ అపాయము నా గుడరము సమీపించనీయకే అపాయము నాగారము సమీపించనీయక నమార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున నమార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున కృపమయుడా నీలో కృపమయుడా నీలో నివసింపజేసి నందునా ఇది గో నస్తు తుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా సింహాసనం కృపమయూడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకాత్వము చేసేదను రాజవంశములో జకాత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలోన్న నివసింపజేసినందునా ఇదిగోస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో దిగో నస్తుతుల సింహాసనం కృపమయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచీ ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా నిండుగా ఆత్మ వార్షముఖం మారించు నా పైన నిండుగా ఆత్మ వార్షముఖం మారించు కృపామయడా నీలో నా కృపామయడా నీలో నా నివసింపజేసి ఇదిగో నస్తు తుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో సింహాసనం కృపామయుడా లేక జీవ కిరీటమిచ్చుటక యోగ్యత నినా జీవకిరీటమిూట నికృపనను వీడకా శాశ్వత కృపగా మారెను మీ కృపనను వీడకా శాశ్వత కృపగా మారేను కృపామయూడా నీలో నా కృపామయూడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నస్తు తుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో సింహాసనం వాక్యం నడుస్తున్నాం మీరే మాట్లాడి మీ పనులకి తన పనుల జ్ఞానం తొనిపి మాట్లాడి మా సుద్ధి తొలగించి నా ప్రభావ మా ప్రయత్నంలో మీకు అధికారం ఇస్తున్నాం మీరేమని మీరు నడిపించమని అలా చిన్న గుర్ర పిల్లలకు నడిపించి పరిశుభాత్మ సాధించని ఆటగా తొలగించి వాక్యం సత్యం గ్రహించడానికి మా ఆత్మని తెలివండి అలాగే వాక్యంలో సరస్వతం ఒక ఆశ ఉంది ఆశ పత్రూర్చి పడి సతంలో నడిపించి ఉండిస్తున్నాం ప్రస్తుతం నీ కృప చొప్పున నన్ను కరుణింపు ఇక్కడ చూస్తే అలాగే ఆయన కృపా జ్ఞాపం చేసుకోవాలా ఆ కలవరిశిలో ఏం చేసినాడు మన పాపం మన శాపం మన రోగం మన వేసిన మన చెడు తరపు మన తనంపు చేసిన చెడు తరపు ఆయన రాజు క్రీటం రావాలని ఎమ్ముల్లో క్రీటం ఇస్తుండ్రు కానీ ఆ కృపా సత్యం ఏం చేస్తుండ్రు కలవరిసలో ముద్దు పెట్టుకుంటారు సత్యం ఏమంటుంది ఏమంటుంది శిక్ష కానీ కృపా ఏమో పోని పోని అంటుంది తెలుసు కనుక నీ కృపా చేసే నన్ను నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయముల్యం వాత్సల్య బాహుల్యముల బాహుల్ తుడిచేము అంటే దావిత్ కు తెలుసు దావిత్ కు ఏం తెలుసు దేవుడు పరిశుద్ధుడు అలా అలియ పరిశుద్ధులు ఉంటే ఆయన మనం మనతో మాట్లాడగలరు పరిస్థితులు ఏం చేస్తారు మనకు అనేకసార్లు ఇప్పుడు చూడండి మనం ఆయన మాట అయినట్టు ఏం చేస్తాడు ఆయన పోలికొని మాట ఉంటే అనేక తెర పెడుతాను చూపిస్తాడు ఇక్కడ చూస్తే దావిత్ తెలుసు దావిత్ ఎంతో శ్రమలో పొంది ఎంతో శ్రమలో పోయినాడు కానీ దేవుని ఇడువలే ఆయన శ్రమలో దావిత్కారు అక్కడ చూస్తాం దావిత్ చేసిన కొన్ని రెండు ఆజ్ఞ ప్రాప్తం ఏం చేస్తున్నాడు ఒక స్త్రీ విషయంలో స్త్రీ ఒక భర్త విషయంలో ధర్మశాస్త్రం ఒలిగించి మళ్ళీ ఏం చేసినాడు అంతగా శ్రమ పొంది అంత శ్రమ పొంది కానీ దేవుని శ్రమలు ఏం చేసినాడు దేవునితో బతుమాడుకొని కన్నీళ్ళు ఏడ్చి ఏం చేసినాడు దేవుళ్ళు ఉండే వ్యక్తియా నా అతిక్రమని తూర్సేము నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగుము అలా జీవులని మన దోషం పోనకు బాగా కడుగుము మనం ఏం చెప్తాం అలా దోషం పోవాలంటే ఈ వాక్యమే ఒక చూడు దావి తీసిన వన్ వన్ నైన్ చూడు బ్రదర్ వన్ వన్ నైన్ లో నేను భూమి మీద పరదేశమై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయవిధుల మీద నాకు నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదను నేను చూసుకుంటా వన్ నైన్టీన్టీన్ అంటే తెలుగులో చెప్పండి కదా మీరేం చెప్తాను వన్ నైన్టీ ఉంది ఇక్కడ లేదు కదా వన్ హండ్రెడ్ వన్ జీరో నైనా వన్ వన్ నైన్ తర్వాత నైన్టీన్ అన్నారు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు మీ వాక్యమును బట్టి దానిని జాగర్తగా చూచుకునట చేతనే కదా అలా యవనస్తులు అంటే మనం ఎనుస్తున్నాం మనం అలుయ్య మనం దేవుళ్ళ వాక్యంలో ఎరుస్తున్నాం కొన్ని శరీరంలో చూస్తారు మనం అంకులు పిలుస్తారు మనకు రకరకాల పిలుస్తారు మనం దానిలో వ్యసన పడద్దు అంటే వ్యసన దుఃఖపడద్దు మనం అంకులు మనం చూస్తే దేవుళ్ళు మనం వ్యసనం దేవుళ్ళ మనం ఏమి ఎవరుస్తున్నాం మనం ఆయన రక్షణ పొందం దేవుళ్ళు వాక్యంలో ఏం మనం ఎవరుస్తున్నాం ఎవరుస్తును దేని వల్ల వాళ్ళ నర్కర ఇక్కడ ను బట్టి దాని జాగర్తగా చూచుకోనట చేతనే కదా ఈ వాక్యము బట్టి దేవుని వాక్యం అంటే వాక్యం అయినా ఉన్నాడు ఆ వాక్యం చూడాలంట చూస్తేనే మనం ఏం ఆ వాక్యం ఏం చేస్తుంట మన నడకను శుద్ధిస్తుందంట ఆ వాక్యమే మనకు చూపిస్తుంట ఇక్కడ ఉంది మహిళ ఈ ఈ వాక్యమే చూస్తున్నాం ఎక్కడ తప్పిపోతున్నాం ఏం చేస్తున్నాం ఈ వాక్యం మనకు సరి అలా ఈ వాక్యమే మనకు ఏం చేస్తుంట చూపిస్తారంట ఈ తప్పు సౌత పోతే ఈ తప్పు ఉంది ఇది ఉంది మనను ఏమో ఉంది అది మనకు తెలియబెడతానంట చదువుకందూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను అలా మా పూర్ణ ఉదయంతో నిన్ను వెతున్నాను అలాగే ఇది ముఖ్యమైనది పూర్ణ ఉదయంతో అలాగే మన ఉదయం ఎక్కడెక్కడ పోవద్దు అలా మన ఉదయం పూర్తిగా మనసు దేవుని మీద కాంగ్రెస్ తీసుకు దేవుని మీద అట్కొని ఉండాల ఉన్న విధంతో మనం వెతకాలి వెతుకుంటే ఏం చేస్తాం మనకు ఈ ధర్మశాస్త్రు వాక్యాలని మన దేవుడు చూపిస్తాడు ఇప్పుడు ఏమంటారు చూసాం ఇక్కడ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వంతుడు సెకండ్ నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము అలా నా దోషం పో బాగా కడుగుము అలా ఈ వాక్యం మనకి ఏం చేస్తుంటా శుద్ధికి ఇస్తారంట అలాదిగా మనం చూస్తాం నిర్మైన వాక్యంతో ఇక్కడ ఏప్రిల్ ఉంది కదరా ఇనువైన వాక్యంతో మనం చాలా స్నానం చేయాల స్నానం అయితే ఈ శరీరంగా స్నానం దేంతో చేస్తాం ఈ లోకమైన సబ్బుతో స్నానం చేస్తాం బట్ట అలాదిగా తెల్ల కానీ అలాదిగా శుద్ధి కావాలంటే మంచిగా మనకు మంచిగా శుద్ధ్రం కావాలంటే ఈ వాక్యం కడుగోమని చెప్తున్నాం నా పాపము పోవనట్లు నన్ను పవిత్ర పరచము నా పాపం పవిత్ర పరచము అంటే పరిశుద్ధ పరచము పరిశుద్ధి ఉదయశుద్ధి గారి ధనులు దేవుని వాక్యం చూస్తారని వాక్యం ఉంది ఆయన పరిశుద్ధ పరచాలా ఎవరు పరిశుద్ధపడతారు ఒక పాట ఉంది పై పై శుద్ధికి సబ్బు ఉండంది ఉదయ శుద్ధికి లేదండి ఏ గ్రంథంలో లేదు అది బైబుల్ గ్రంథంలో ఉందని ఒక పాట ఉంది ఇంతకుముందు మేము పాట పాడేవాళ్ళు సంతాన్ లోకం వచ్చినా సార లోకం వచ్చి రవి ఆలోచించావా సంతా కాలం ఎంత ఉండును అలా పైపై శుద్ధికి సబ్బు ఉంది ఉదే శుద్ధికి సబ్బు లేదు ఉదే శుద్ధికి కావాలంటే దేవుని వాక్యమే దేవుని వాక్యమే పైపైకి శుద్ధి ఉంది ఈ లోకమే సబ్బుతో మనం కడుకుంటాం చేస్తాం ఈ లోకంలో మంచి నీట్నెస్ కనిపించాలని శుభ్రంగా పెట్టుకుంటాం మోకమైన కానీ బట్టలైనా కానీ వాళ్ళదిగా సరికగా ఉంది కానీ ఆత్మీయంగా ఇక్కడ దావీ అంటుడు ఎందుకంటే రాసే చూ చూసే దేవుడు ఆ దావిత్ మీకు కోసం శాస్త్రం చెప్తాడు దేవుడు నా ఉదయం మన ఎరింగినా అని దావిత్ కోసం శాస్త్రం పలుతాడు దావిత్ అలా ఆ దావిత్ అంట దేవుని యొక్క గుణంగాలను దావిత్ కు తెలుస్తుందట దావిత్ ఈ గుణంగా అంటే బైబుల్ మనం చదువుతుంటే ఏసు ఎట్లున్నాయి ఎంత పవర్ఫుల్ ఉన్నాయి ఎట్లున్నాయి ఎట్లా మనం చదువుతుంటే మనం తెలుసుకుంటామా పాపం పోవనట్లు నన్ను పవిత్ర పరచము నా పాపం పోయినట్లు పవిత్ర పరిచము ఎందుమంటే ఆయన దగ్గర నిల్వడం అంటే అలా అప్రీతం మన పాపం ఉంటే మనం నిలవెలేం పాపం ఉంటే మనం సరిగా నడవలేం పాపం మన పవిత్ర పరిచము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి ఇది అలా అర్జునండి మనం ఇంతకుముందు వస్తుంది అతిక్రమం అంటే పాపం అతిథికం అంటే పాపం కానీ మన ఇంత ముందు పాపం అనే మనకు తెలియదు ఇంత ముందు వస్తుంటే ఏదో జీవిస్తున్నాం లోకంలో ఏ స్వరం నమ్ముకున్నాం మీ నమ్ముకున్నాం ఏదో జీవిస్తున్నాం కానీ మనం ముగడ ఈ వైబుల్స్ అవుతున్నాయి అన్ని మనకు కనబడుతూ ఉంటాయి ఇది ఇది పోవాలా మనం ఒక్కని ఇర్చిపెట్టి క్లీన్ ఉండాల వాక్యం ద్వారా ఒక్కొక్కరు తీసి పడసాల అలా మనం చూసినాం కదా యో యోబు చెడుతరంబు ఏం చేసినడు ఆయన విసిరించి వాడు ఇర్చిపెట్టినవాడు యోబు యోగు అభివృద్ధి పొందని కాలం ఏంటంటే న్యాయమంతుడు దేవునందు భయభక్తుడు మళ్ళా ఆయన ధనంధనం బి చేస్తున్ను ఆయన యోగు అనేకులకు అంటే యోగుకు దేవుడు అంతగా ఆయన భయభక్తు అంతగా దేవుడు జీవించినాడు యోగుకు మనం బి దేవునందు భయభక్తుండే నేను ఒకసారి భయభక్తు చూస్తే దావి చిత్రం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇలా నాలుగు చుడుపురారు ఫోర్టీన్ అనుకుంటా ఫోర్టీన్ ఫోర్టీన్టీన్ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది అలరియా తెలిసి ఉందంట అలలియా ఎందుకు భయభక్తు గలవాడు ఆయన ఈ భయబుల్ ఒక మర్మం దాసిన మర్మం తెలిసి ఉంటుందంట అల ప్రతి ఒక్క ప్రవచన్ మనం తెలిసి ఉండాలంట భయం భక్తులు మనకు తెలుసు దేవుడు తెలియబెడతాడని దావి చెప్తున్నాడు అలా ఏ భయభక్తను ఆయన మరణం ఈ దాసిన ప్రవచన వాక్యాలని మనకు తెలిసి ఉంది మనం దానికోసం భయభక్తి ఉండి ఈ ప్రవచన వాక్యం ఏం చేయాల దాన్ని ఫాలో చేయాలి వారికి తెలియజేయను ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను అలా నిబంధన ఈ వాక్యాల ఆయనకు ఆయన తెలియ తన దాస్తులు ప్రవర్తనకు ఆయన తెలివేర్చుకడా ఏమి ఆయన చేయక ఏమి చేయను ఆమోసం చూస్తున్నాం కదా మూడు మన ఏడోదేమ ఉంటది మూడు తొమ్మిది ఏమి ఉంటుంది కనుక ఇక్కడ మన దావి తీర్చున్న ఫిఫ్టీ చూడు మనం ఎట్లా చూసి ఇక్కడ ఫిఫ్టీ బ్రదర్ ఫిఫ్టీ వన్ త్రీ నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి అవి పాప అవి నా పాప నా ఎదుటను ఉన్నది అలాగే నా పాపం ఎంత నిజం ఉన్నది అలా జీవుడిని మనకు తప్పంగా కనబడతాయి మనం దేవుని ఆత్మ మనల్ని ఉంటే మనం వాక్షించవంతా తప్పకుండా కనబడుతూనే ఉంటాయి కానీ గోపజనం ఏంది సగం సత్యం సగం వాళ్ళ బైబుల్ గ్రహించాలి వాళ్ళకి తెలియదు సత్యం తెలియదు కనుక వాళ్ళ గుడ్డిగా ఉన్నారు కనుక మనం మన ఆత్మనే దేవుడు ఇప్పినాడు అలా ఎందుకు ఇప్పినాడంటే మనం అడిగినాం ఆయన మీద ఆసక్తి ఉన్న కనుక ఇప్పినాడు నా ముంగ మనం అప్పుడప్పుడు తప్పు నాల్క తప్పు చేస్తూనే ఉంటాం జారిపోతాం కానీ మనం సరిదిద్దుకోవాలా అలా అటిట్యూడ్ నా అతిక్రమం నా ముంగట నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది తెలిసే ఉన్నది నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నా ఎదుట అలా మన పాపం మనం తప్పకుండా దేవుని ఆత్మధన వాక్యంగా గుర్తుపడతామట ఈ పాపం ఏముందో శరీకి అయినా కానీ ఏ కిరణ్ మనకి ఎంటేంటే మనం దాన్ని ఏం చేయాలా బిజం పొందాలా దాని మీద అలా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అలా లియ నీకే కేవలముగా విరోధముగా పాపం చేసి ఉన్నాను అలా లియ దావి అంటు కేక విరోధంగా పాపం చూస్తాం కదా దావి మన అక్కడ చూస్తాం మనం దావి చేసిన పాపం ఒప్పుకుంటు ఒప్పుకొని ఇడ్చిన వాళ్ళు ఏం చూస్తున్నారు వరదలుతారని ఉంది ఒప్పుకొని ఇడ్చిన వాడు వరద నీ దృష్టి ఎదురు నీ దృష్టి ఎదుట నేను చెడుతనమును చేసి ఉన్నాను అలయా నీ దృష్టి చడుతనం చేసిన జావి దావి చరిత్ర చూస్తే చూస్తాం కదా మనం చడుతరం అంటే దేవుని వాక్యంకు విరోధగా చేసిన పాపం చెడుతరం చెడుతరం అంటే ఈ లోకం చదం కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంతుడుగా అగపడదు తీర్పు కావుగా నువ్వు ఆగ్గాయించినప్పుడు నీ నీతి మంత్రులుగా కడపడవు అలా ఆయన ఆయన ఏ లేదు ఏ పాపం లేదు ఆయన న్యాయం ఏమన్నట్టు అక్కడ తీర్పు తీర్చినప్పుడు నిర్మలడువుగా అగపడదు అలా ఈ భూలోపు వచ్చినప్పుడు ఆయన ఆయన కరెక్ట్ ఉంటది తీర్పు కరెక్టే ఉంటుందంట ఎవరి ఏమి చెప్పలేరు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అలా ఐదు ఐదు కదా ఐదు వచ్చిన ఏమంటుడు ఐదు వచ్చిన ఉంటాడు మన చదువు బ్రదర్ నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అలా నేను పాపంలో పుట్టిన నేను ఈ లోకంలో ఎట్టు వచ్చిన పాపంలో పుట్టిన నా తల్లి గర్భం ధరించింది అలా చూస్తే నికుదయం నుంచి చెప్తాడు నికుదేం ముస్లిం అనే ఉంటాడు కదా మనం చూస్తే యువన్ స్వార్తలో నికుదేం మన మన యూత్ల కోసం గొప్ప గొప్ప పరిచయ ఉంటాడు ఆయన గొప్ప పరిచయ ఉంటాడు ఒకసారి మూడో అధ్యాయం చూడు బ్రదర్ ఏ అధ్యాయం యువన్ స్వార్త మూడో అధ్యాయం ఎన్నో వచ్చింది బ్రదర్ ఫస్ట్ చూడు బ్రదర్ యూదుల అధికారి అయిన నికోదెమాను పరిసయుడు ఒకడు ఉండెను ఫల యూదిగా అధికారం అంటే అధికారం పొందిన వ్యక్తి అధికారం అంటే మన పరిచయం చేసే ఓడి ఉంచుమా అతడు రాత్రి అందు ఆయన యద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు మేమెరుగుదుము ఫలలు ఇక్కడ ఏమవుతుంది యూదుగా అధికారం పొందిన వ్యక్తి వచ్చి రాత్రి వేల వచ్చి రాత్రి వేలే ఎందుకు రావాలా పగడి కూడా రావచ్చు కదా కావచ్చు ఏమో రాత్రి వేళన వచ్చిందంట రాత్రి వెళ్ళిన వాళ్ళకి టైం దొరికిందేమో రాత్రి వేళంటే శ్రమకాలం బి కావచ్చు దాని నువ్వు దేవుని దగ్గర వచ్చిన భోజకులు నీ జరుగును అని చెప్తున్నాక దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక క్రియలను కట్టయిపోయింది అందుకు ఏసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నీతో చెప్తున్నాడు వాళ్ళుగా ఈయనా చెప్తున్నాడు దేవుడు నీకు తోడుగానే ఈ చూచే చేస్తున్నాడు కదా కుంటలు లేపుతున్నాడు గుండెలు లేపుతున్నాడు ఇంకే లాజర్ మీద కదా నాలుగునా లాజర్ కులిపోయినా రాజర్ నాలుగు మీద లాజర్ కులిపోయినా మరియా వాళ్ళందరూ విశ్వాసరాలు వద్దు అంటున్నాడు ముందే చెప్పిన్నా నా మీద విశ్వాసం నుంచే దేవుని యొక్క మహిమాన్ని చూస్తామని చెప్పినాక ఆకలిపోయినా వద్దు కులిగిపోయినామా నీకు ముందని చెప్పలేదా అంటాడు అంటే రాంగ విశ్వాసం ఎట్లైపోతుంది ఏసుప్రవారంగా మనుషులు విశ్వాసం ఎక్కడైపోతుంది దిగిజారిపోతున్నక్కడ మన యుహోన్ శ్వాత పదకొండంలో చూస్తాం మన లాదరిశంలా అలా అయ్యా అయితే వచ్చి దేవుని పోరుతూ దేవుడు ఏమంటుడు సరే ఏ అధికారం ఉన్నా ఏమంటుడు ఒక కొత్తగా జనం వేస్తున్నా అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నా నువ్వు చెప్పింది మంచిదే దేవుని కాపడి మన దేవుని పోగొడుతున్నా కానీ మంచిదే కానీ నువ్వు కొత్తగా జన్మిస్తేనే దేవుని యొక్క రాజ్యంను చూడగలవు నికోదయం అని అందుకు నికోదము ముసలివాడైన మనుషుడు జన్మింపగలడు ముసలివాడు నేను మళ్ళా ఇట్లా అంటే ఇలా చూస్తే ధర్మశాస్త్ర వ్యక్తి అధికారం పొందిన వ్యక్తి కనుక మళ్ళా మనం మళ్ళా ఇది ఆశ్చర్యమా ఇది సాధమా అని ఆలోచిస్తుంది అలా ఇన్ని శరీరంగా ఆలోచిస్తున్నాడు మళ్ళా జన్మ ఎట్లయితుంది ఈ లోకంలో రకరకాలు చెప్తారు కదా మనుషులు ఆ రెండో జన్మ మూడు జన్మ మన జన్మ నుంచి కుక్కడు కాదు ఇంతా సైతం మాటలు అవుతున్న మాటలు మనుషుల్ని చేసి కానీ జన్మ ఒకటే అలా అది జన్మ ఒకటే కనుక వేసు ప్రభులో ఉంటే మనకి ఎందుకు మనం యేసు ప్ర పుట్టినకు మళ్ళా అయింది మనకు జన్మే తిన మనం వేసు ప్రభు పుట్టి మళ్ళా బాప్సం తీసినాక మళ్ళా శిక్ష లేదు కానీ ఏముంది ఇక్కడ రెండో మార్లం ఉంది ఏసు నమ్మకుంటే శరీర మరణం ఉంది ఆత్మ మరణిస్తుంది ఇక్కడ బైబుల్ చెప్తా రెండో మారు తల్లి గర్భం ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా అలాగే రెండవ మారు తల్లి జన్మించగలగా అడగగా అని ప్రభుత్వం చెప్తుంటేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలలియ చూడండి మన సేవలువి ముసలు ముసలు వస్తే చెప్పాల వాళ్ళకు ఒక నీతిగా ఆత్మగా జన్మిత్తల అలలీయ ఒక ఆత్మ నీతిగా ఆత్మగా జన్మిత్తని నిత్యంగా చెప్తున్నానని నువ్వు ఆశ్చర్యపడొద్దు ప్రభు అక్కడ చూస్తే చదువు శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అలనియ శరీరం జన్మించినది శరీరంగా ఉన్నది ఆత్మ జన్మించి ఆత్మ ఉన్నది మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అననియా ఇది చెప్తున్నాడు అలనియా నేను కొత్తగా జన్మ ఎత్తుమని చెప్తున్నాడు ఆశ్చర్యపడద్దు అలలియ వెంటనే నువ్వు ఏం చేయాలా మళ్ళా జనం ఎత్తాలా అంటే ఏం చేయాలా మనం మళ్ళా ఏసు ప్రభులో మనం అలలియా మన కొత్త శిశుకి కావాలా గాలి తనకిష్టమైన చోటను విసురును గాలి తన ఇచ్చిన శిశ విసురును నువ్వు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవనో నీకు తెలియదు అలలీయా మనిషి జన్మాటనే ఉంటుందంట అలలియ గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ పోతుందో నీకు తెలియదు ఓ నీకదేం ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని అలాగే ఉన్నాడు అలయా ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే దావిత్ మీద చెప్తుండే ఇక్కడ మళ్ళా దావి తీరుతున్న ఐదో దేమ్ ఫిఫ్టీ వన్ తీస్తున్నా నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అలా అలియా లోకం అంతా దేనిలా పాపం పుడుతుండంట పాపంలో పుడుతుండ్రు పాపంలో గర్వం ధరించి పుడుతుండ్రు అలా ఆ ఏస ప్రభు చూసిండ్రు పాతని మన గొర్రెపిల్ల మన గొర్రె ఒక ఎదు బలిస్తేనే పాపం వాళ్ళ పాపం పోతే కానీ దేవుడు ఆలోచన కరత చేసి ఏం ఆయననే ఒక గుర్రిల్ల ల యొక్క కుమారుడుగా వచ్చి ఏం చేసినాడు మన పాపం ఏం చేసినాడు ఆ కలవరిసలు మా పాపం శాపం బలి ఆయన అందరి కోసం ఏం చేసినాడు బలి అయిపోయినాడు బలి తిరిగి లేచినాడు అలా పూర్తిగా పాపం తీస్తాను భూలోకంలో వచ్చిండ్రు పరిస్థితి పరిచి తన స్వరూపం తన తన రూపం ఆదము ఒక ఇట్లా పొడగొట్టుకుండ్రు అలాదము అయిండే దేవుని స్వరూపంతో పోలీగ ఉండే కనుక అది పొడగొట్టుకుని మళ్ళా తిరిగి ఏం చేసిన ఏసుపరవం మనకు వస్తాను భూలోకంలో కుమారుడుగా వచ్చింది కనుక చూడు అంతరంగములో సత్యము కోరుచున్నావు అలా ఈ అంతర్గుణంలో సత్యం కోరుతున్నాం సత్యం అంటే ఏసు ప్రభు కదా మన ఉదయంలో ఉంటాడు ఏసే ఆయననే నేనే మార్గం నేను అంతర్దయంలో ఉండేవాడు మనమే మందిరం అంతర్గుణమును సత్యం కోరుతున్నాను అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదవు అలాది అంతరుదమును నాకు జ్ఞానం తెలియజేయవును అని చెప్పడం దావిది ఇక్కడ నేను పవిత్రుడుగున్నట్లు ఎట్లా చెప్తుంది దావి ఎట్లా ప్రార్థన చేస్తున్నాయినా అలా అయిందంటే ప్రభు ఎంత పరిశుద్ధి ఉండే ఆహా స్వరూపం మనం నిర్మించాలా పత్తి పత్తి నిర్మించాలా మనం మన మన సాగిపోవాలి వాక్యంలో వాక్యంలో అందుకోసం మనం సంపన సాగిపోవని పావులు చెప్తాడు కదా ఆయన వచ్చినప్పుడు పర్ఫెక్ట్ ట్లు నీవు నన్ను కడుగుము కడుగుమువా ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అలా ఉత్సాహ సంతోషం నాకు ఇంపము అలా ఎప్పుడు దేవుని ఆత్మ మనతో మనకు ఉత్సాహ సంతోషం మనలో మనం మనం చూడలేము అంటే మనం ఫిలిప్ నా చూడకుండా తీయకుండా మన సేవలో పోతుండే ఫిలిప్ మన ఆ నసుకొరు ఉంటారు కదా ఎర్చినోలు పోయి మొక్కు జలి చేసుకుని ఆచారం మా కాలంలో ఉండే కదా పోయి ఏం చేసినా బలిచినము ఆ నసుగోరు వస్తున్నప్పుడు పిలిప్స్ వార్త చెప్తాడు ఆయనకు ఆ ఏషియాగంధం రథంలో కూర్చొని ఉంటాడు ఏషియాగంధం చదువుతూ ఉంటే ఎంతగా ప్రయాసపరుతుంది అర్థమైతే లేదో ప్రభు పైన చేసి దూత మాట్లాడుతుంది ప్రభు ఆత్మ పిలిప్తో మాట్లాడి ఉంటే ఆ రత్కు నువ్వు అంటే కలుసుకొని ఆ ఫిలిప్ పోయి చెప్తాడు గేంది నీకు ఇది అర్థమవుతుందంట ఎవరైనా చూపిస్తే కదా అంటే ఫిలిప్ ఏం చేస్తున్నాను మళ్ళీ అన్ని వివరించి చెప్పినాక మన నీళ్ళకి మన ఆటకం ఉందా అంటే ఏం ఆటక లేదంటే అప్పుడు ఫిలిప్ మన నసింభోజ్ పోయి నీళ్ళలో బాప్సం తీసుకున్నకు అప్పుడు ఆయన సంతోషంలో పోయినని ఉంది అక్కడ వాక్సం చూస్తే అప్పుడు దాకా పోయి వస్తున్న అడిషన్ కూడా సంతోషం రాలే నాకు ఎప్పుడైనా బాప్సం తీసుకున్నకు సంతోషం ఆయన అక్కడ పోయిన ఫిలిప్ అక్కడ పోయినా ఉన్నది అలా అదిగా దేవుని యొక్క ఆత్మ మనల్ని దేవుని వాక్యం ఉంటే మనం సంతోషము మనం హలో చదువు బ్రదర్ మీరు ఎన్నో అధ్యాయము ఎన్నో వచ్చిన బ్రదర్ సెవెన్ బ్రదర్ సెవెన్ సెవెన్ లేదా సెవెన్ ఫిఫ్టీ చదువు అదే ఫిలిపి ఎట్లనే చెప్పినా కీర్తనాలే చదవమంటారా సీతను సీతన్ అంటే చెప్పిన వాళ్ళ సంతోషం ఎట్లా వస్తుంది ఆ రసుకుని బాప్తం తీసుకున్న సంతోషం వస్తుంది కొత్త జన్మ ఎత్తిన వాదమే ఆయన బాప్తం తీసుకున్న అక్కడ ఉంటుంది వాక్యండా అపష్టకారం ఖాళీ చెప్పినా నేను నేను పవిత్రనట్లు ఈతో నా పాపము పరిహరింపము ఇపో నా పాపం పరిహింపము హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము అప్పుడు నీపిన ఇముకలు హర్షించును నీ ఇంపిన హర్షణను నిలిచిను ఇంకేమంటుడు నా పాపములకు విముకుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా నా ఎందు శుద్ధ హృదయములు చేయము ఈ పది పది పదివచము కదా పదివచం పది వర్షం శుద్ధీదం నాకు కలిగ చేయము అలలియా అంటే నాకు ఉదయం శుద్ధిగా ఉండాలా పరిశుద్ధి ఉండాలని దావి ఇక్కడ చెప్తున్నాం మనకు నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనగా నూతనముగా పుట్టించము ఇది మన ప్రాధంలో అలలి నా అంతరంగంలో స్థిరము నీళ్ళు స్థిరంగా ఉండాలా నూతనగా పుట్టించము నూతన చేయసు నన్ను చెప్పాలా అలాగే నా అంతర్ ఉదయంలో అంత లోపడం మన అంతర్దంలో ఏది పోవాలా మన లోపటి నుంచి వస్తుంది ఏది ఉండాలా పెట్టుకున్నది లోపల నుంచి వచ్చి ఏం చేస్తుంది మన నోరు ధరాది పాపంలో పడేస్తుంది అలాగే దేవుని వాక్యం ముఖ్యం మన పరిశుద్ధాత్మ ఉంటే మన ఏ దేవుని మాట్లాడాలి మన చదువు పదకొండు చదువు నుండి నన్ను త్రోసివేయకుము నీ సన్ని నుంచి నన్ను తోసియకము అంటే ఆయనలో మన పాపం చేసే సాగ్ఞాతను దేవుడు తోసిస్తానని దావిత్రి తెలుసు ఇక్కడ తోసియకు ప్రభా నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము అనలియ నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయకు అనలియ ఈ లోకంలో ప్రేమిస్తే లోకం ఎమ్మిస్తే దేవుని పరిశుద్ధాత్మ మన ఉండదు అలా దేవుని పరిశుద్ధాత్మ మన ప్లే చేయాలా ప్రభాని పరిశుద్ధాత్మ నాలో తీయక వయసు ప్రభా లేకుంటే పరిశుద్ధాత్మ లేకుంటే ఈ వాక్యాన్ని మాకు అర్థం కావు మనకు వాక్యం అర్థం కావు మనం మనం దేవుని ప్రకారంగా మనం జీవించలేము పరిశుద్ధాత్మ ఈ వాక్యాలు అర్థమవుతాయి ఇంకా భయం ఉంటది పాపం చేస్తే అలా పరిశుద్ధాత్మ నాకు తీయకు వయసు ప్రభా అని ప్రార్థన చేసుకోవాలా అలా పరిశుద్ధాత్మను ఆనందించాల మనం మీ రక్షణానందము నాకు మరలా పుట్టించము అలా అర్జును అండి ఎంతో మంది ఇప్పుడు మొదటి వారు కరపాటు అయిపోయినగా చెప్పాలా అలా మొదటి రక్షణ పనులు ఎట్లా ఆనందంండే రోషం పౌరుషం పరిగెత్తుండే సేవ చేస్తుండే అలా ముఖ్యంగా తిరిమదిగిన కానీ ఇక్కడ కానీ మొదటి రక్షణ పనుగేసు ప్రయోగం రోషంగా చూస్తా పరిగెత్తా అక్కడ ఇక్కడ చూసి పరిగెత్తున పోతే అలా అంటే దాబీతే ఏం చేస్తున్న రక్షణ ఆనంద మళ్ళా పుట్టించు ప్రభా అని ప్రార్థిస్తున్నాం దావిత్ సమ్మతి గల మనసు నాకు కలుగజేసి నన్ను దృఢపరచుము అలా సంబతి మనసు పరిచి నన్ను దృఢపరచుము ప్రభా అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను పాప అప్పుడు నేను కరెక్ట్ చేసేదివా అతిక్రమం చేసే వరకు నీ వాక్యం అతిక్రమం అంటే పాపం చేసే వాక్యము తొలగిపోయినకు నేను ఎప్పుడు బోధించను నేను వాళ్ళకు భోజిస్తా ఇస్తాను ప్రభా నీ మాటలు భోజిస్తా నీ కోసం నేను చెప్తా అని దావిద్యం చేస్తున్నాను అంత ఆసక్తి కలిగి ఉన్నాడు బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు పాపులు అప్పుడు నేను భోజిస్తే పాపులు నీ దగ్గర తిరుగుదురు దేవ నా రక్షణ కర్తయగు దేవ రక్త నుండి నన్ను విడిపింపము అలా రక్త పరాధం అంటే మళ్ళా పాపం సాధ రక్త పాపం నుంచి నన్ను విడిపిను అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను అలా నా నాలుక నీ నీతి గురించి ఉత్సాహం చేయను అంటే దేవుని ఒక నీతి స్వార్థ అలయా దావి ఇంతగా ప్రయాసం అలయా అలా ఈ బైబుల్ ధరను నేర్చుకోవాలా దావిత్కు ఎట్లా ఆత్మ ఎట్లా నేర్పించింది చెప్పాల దేవ ఎట్లా నేర్పించను దావి శమన వ్యక్తి అలా ఈ దావి చూస్తే ప్రతి ఒక్క పావుతో శమన కనుక ఇంతగా ఇంతకనికి దేవుడు కొంట దేవుని దగ్గర వేడుకుంటా కూర్చోవాలా ప్రార్థించేయాలా దేవునికి గుణంగా మనం తీసుకోవాలా బైబుల్స్ చదువుకొని దేవుడి చిన్న వాక్యం దీక్షగాక హామీ బ్రదర్ ఒక్కొక్కరిగా ప్రార్థన చేయండి ప్రార్థించండి పరిశుద్ధ బ్రదర్ చేస్తున్నాను బ్రదర్ ఆ వినిపిస్తుంది బ్రదర్ పరిశుద్ధ ప్రేమ గలవా జీవగల తండ్రి ఏసే నీకు వందనాలు ప్రభావి మధ్యాన్ని కల సమయంలో ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినాను ప్రాభ అవును తండ్రి ఆయన దావిదిన ప్రభా నీకు మొర చేసిన తండ్రి నేను అతన్ని మళ్ళీ హిమంగా మార్చమని పెట్టుకుంటున్నాడు ప్రభావ ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రభా నీ ఉగ్రతగా లోనైతే ఏమవుతుందో ప్రభా నీ కోపాన్ని చూసి చూస్తే ఏమవుతుందో అని తెలుసు కాబట్టి నేను ఆ రీతి మిమ్మల్ని బతిమీలు ఆడుకుంటున్నాడు అవును తండ్రి మేము తెలిసి తెలియక తప్పులు చేస్తుంటాం ప్రభా ఎన్నో పాపాలు చేసినాం ప్రభా రన్నింటి నుంచి ప్రాభ మమ్మల్ని విడిపించడానికే మీరు లోకంలోకి వచ్చినారు ప్రాభ మా కొరకే రక్తంగా ఆర్చినారు ప్రాభ నాయన మాకు మరొక అవకాశం ఇచ్చినారు ప్రాభ నా తండ్రి అవకాశాన్ని మేము ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలా ప్రాభ నేను ఎక్కడ కూడా నా తండ్రి నాన్న మీ వాక్యానికి అవిధైతంగా మేము ఉండడానికి వెళ్ళేది ప్రాభ తెలిసి తెలియక మిమ్మల్ని చేసి మమ్మల్ని క్షమించాడు తండ్రి మా పాపం నుంచి విడిపించండి ప్రాభ తండ్రి ఇంకా ఉన్న బలహీనతలన్నీ ఛేదించుకోవాల ప్రభావం నాయనా మీ యొక్క ఆజ్ఞల మార్గంలో ముందుకు సాగల ప్రాభం నాయనా మీరు తోడు ఉండే దేవుడవు ప్రభావం మా రక్షణ కర్తవు నీవే నాయన తండ్రి అవును ప్రభావ మేము నీటి మూలంగా జన్మించినము ఆత్మ కూడా జన్మించాలా ప్రభావ నా మీ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవాలా ప్రభావ నా తండ్రి ఎక్కడ కూడా నా అపవాది నేను మీ వాక్యానికి లోబడే మేము జీవించాలా మీ వాక్యమే ప్రభావ మా జీవితాలను సరిచేస్తుంది ప్రభావ నీ వాక్యమే లేకపోతే ప్రాభ నా తండ్రి మేము నడవలేము ప్రభావ నాకు మార్గమే లేదు ప్రభావ నీ వాక్యమే మా మార్గము ప్రభు నీ వాక్యమే మా ఆహారం తండ్రి మీ వాక్యమే తండ్రి మా గమ్యం ప్రభావ అంటే మీ వాక్యం ప్రకారమే మేము జీవించాలా మీ వాక్యాన్నిసారమే మేము నడుచుకోవాలా మీ వాక్యాన్ని మా హృదయంలో పెట్టుకొని ముందు సాగాల ప్రభావ అయినా ఎక్కడ కూడా మీకు ఆయాసకరంగా తండ్రి మీకు విరోధంగా మేము పాపం చేసిన తండ్రి మీకు దూరం అవడానికి లేదు ప్రభా మీరేండి మీ ఆత్మతో నడిపించండి ప్రతి దశలో ప్రభావ ప్రతి క్షణం తండ్రి మీ వాక్యానుసారి మీరు జీవించే కృపణ అనుగ్రహించండి ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు తండ్రి మీరే మాకు ముందుగా నడిపించమని అయినా మమ్మల్ని తండ్రి ప్రతి చోట మీరే తోడయండి శాంతి సమాధానంతో నడిపించమని మా సేవలో తోడయండి ప్రార్థిస్తున్నాం ప్రభా మా బ్రదర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ ప్రతి ఒక్కరిని మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి మీ యొక్క నూతన అభిషేకంతో ముందుకు నడిపించండి తండ్రి ఏ ఒక్కరు కూడా ఉండి ఉండి లోకనుసరంగా ఉండకూడదు ప్రతి ఒక్కరిని అయినా మీ తండ్రి మీ యొక్క ఆత్మలో భారం కలిగి ఉండాలా మీరే వారికి తోడైండి అనిపించండి ప్రభా మనోజ్ గది మీరు మాట్లాడినారు ప్రభా మీకు వందనాలు ఇస్తే మనోజ్ గదురు మంచి ఆరోగ్యం దించండి ప్రభా ఆయన మంచి నైనా ఆరోగ్యము తండ్రి ఎటువంటి సమస్యలను తీసివేయండి ప్రభావ ఎటువంటి కీడున కొట్టువేయండి ప్రభావ నేను కంటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మంచి స్వస్థ అనుగ్రహించండి తండ్రి ఆయన డ్యూటీలో మీరే తోడయండి ప్రభావ వారి కుటుంబం చుట్టూ మీకు అగ్ని కంచకాబ్దాలు అనుగ్రహించండి తండ్రి ఏ తె వీళ్ళు కానీ కీడు కానీ దరిచేరకుండా కాపాడిన ప్రభావ మీ సేవలో మరింత విజృంభించి సేవ చేసే కృపను అనుగ్రహించిన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరంధార మాతో మాట్లాడి తండ్రి మీ జీవితాన్ని సరి చేసుకునే అవకాశం మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నదిరడ నేసు క్రీస్తు పరిషుద్ధ నమం ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి బ్రదర్ ప్రార్థించు మెసు ప్రభా ఆదివాని సుధు అవును ఎస్సు ప్రభా దావిత్ కు అలనియ నీ యొక్క ఋషి చూసిన దావి దేశ ప్రభ నా దేవా మన తన దావిత్కు అంతగా అనుమూల తీసుకుపోయినరు నా దేవా దావిలో ప్రాణమా తొందర ప్రచారం అంతగా దావిత్కు ప్రభా మీరు అలలి అలా ఉద్యోగం చేసిన వేశు ప్రభా అలలియ మానవీ యట నీ వాక్యం ద్వారా చేయండి ప్రభా అలలియ దావి దాంట్లో చెప్పలేక మీరు నోరు ముసుకు ఉండేది మేము మీరు నోరు ముసుకు ఉండేదేశ ప్రభా ఈ వాక్యాలను సది చెప్పాలేసు ప్రభా అలలియ ఈ లోకంలో తప్పివరకు చెప్పాలా అన్నిలు చెప్పాలేసు ప్రభ అలాగా అనుమో జ్ఞానం తెచ్చని పరిశుధాత్మ అభిషేకం దచ్చి బలం తెచ్చని ఉద్యోగం పెంచండి ఉత్సాహ ఉత్సాసనం ఈ వాక్యంలో ఉంది ఆ పరిశుధార్థం ఉంది అలలియ నా దీవానికి శోతం చేస్తాం ఓ ప్రభానికి శోతం దావిత్మల తను ఎంతో బత్సామర్ అలలియ మేం బీ బత్మాడుకొని ఈ వాక్యం దివరాత్ ప్రచుకొని అలలియ నీ ఎందు బలవంతు కావాలేసో బలవంతు మీరేసు ప్రభా అలలియ ఆత్మల భారం కలిగిన ప్రార్థం తెచ్చని నా దీవానికి గొప్ప జనం కనికరించని ఆత్మ తెలియండి అలది ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆత్మ తెరిమ రకరకాల బోధం నుంచి కొట్టుకోబోతున్నారు యశ్వ్రభ కానీ నీ దగ్గర రావాలా ఆత్మ తెలియండి వాళ్ళ శిల్వ దగ్గర నడిపించని నాద్యమానికి సోతం చేస్తున్న యశ్వ్రభ కానించని ఈ అంతకాలం చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ప్రభా రక్షణ పొందాలా యశ్వ్రభ అలది నాద్యమానికి అపవసర కాలంలో ప్రభా పౌరు ఎస్తే మూడు వేల మంది మారింటి సుప్రభ అలని అయ్యి కడవడి కాలంలో సుప్రభ అనేక రూప చింద్ర పిల్లలు అలాగే అనేక సువార్థ చెప్పాలా నీ యొక్క రక్షణ పర అల నా మీరు ఖాయం చేయండి నాది మన ఎంతమంది వైరస్ పడి బిడ్డలు తాకండి ముట్టని వాళ్ళు ఆత్మ తెలవండి సువార్థ పంపించి నడిపించండి వాళ్ళు రక్షణ పొందాలా దేవానికి స్వతం ఎంతమంది వైరస్తోని మన స్వస్థత కలిగించి వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఆత్మ తెలవని జ్ఞానం చేసుని వాళ్ళు నీ మార్గంలో అలది అలాది రక్షణ పొందాలా కేపీఎం ముట్టంతా ఆకండి అందరు స్వసపరిచని బలపరిచి స్థిరపరచని దేనివి చింతకారు దేని భయపడకుండా అన్ని శతం చేస్తాన్ని శక్తి బలం తెచ్చని కుటుంబ కుటుంబం సేవ చే ఆలయ శుభ్రహ్మీర్ ఖాళించని న్యాయ శానిక్ సొంతం చేస్తాం మరతని అన్న ముట్టంతా ఆకండి ఆరోగ్యం బలం ఇంకా సతాన్ని చూపించి అన్న ఇంకా ప్రభా అలదిగా ఇంకా నేర్పించమని ఇంకా బలపరచమని అలలిజనికి స్వతం చేసం చురులు తయారు చేడుకొని అక్క ముట్టి ఆగ్ర ఆరోగ్యం మీద స్వస్థపరచంని ఇంకా బలంగా పరిశోధిషేక్ చే అక్క ఇంకా సేవలు వాడుకొని పిల్లలు జీవించి ఆశీర్వాద జీవించి అగ్నికరించని మీ చేత బలము తయారుచని మంచి ధాన్య వరిదిరాల మీరు కారణం చేయని వాళ్ళ బంధువులు ప్రశాంతం పిపి సేవను నడిపించండి నా దీవానికి సోదం నీరు భయంకర సమీపం చే సుప్రభ అలలియ సువార్త పోవాలా శిష్యులు శిష్యులుగా చేయాలా ఆ భారం మా మీద ఉంది కనుక వాక్యం ధర చేసి నడిపించి అలలియ ఈ వాక్యం ధర మాట్లాడేసి ఈ వాక్యం ధర ఆశంఖ్యలే ఉంటే మన తొలగించి అలలియా చేసి మీరు పరిశుద్ధంగా మేము ప్రశుద్ధి ఉండాలా ఈ వాక్యం పరిశుద్ధపరిచి ఈ వాక్యం మనం నాటించి దివారా వాక్యం తయారు చేసి ఆ కృపాధన్యత దయచే వినేస్తున్నాం ప్రసం మీరు కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవస్త నీకు వందనాలు ప్రభ తండ్రిని స్తోత్రములు ప్రభానాయన ఈ గడిచిన కాలం అంతా ప్రభాన తండ్రిని కృపలో మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి దీవారాత్రములు ప్రభానాయన నీ కంటి పాప కాచి కాపాడే తండ్రి ప్రభ యొక్క దినంకు నీ నూతన కృప ఇచ్చినావు ప్రభ ఈ దినం ప్రభ అనేక కీడుల నుంచి శోధనల నుంచి ప్రతి అపవాది బంధకాల నుంచి వాడి యొక్క బాణాల నుంచి ప్రభ ప్రతి మరణగాండాల నుంచి ప్రభా నాయన నువ్వు నమ్మల్ని రక్షించినావు ప్రభా నీ కృపలో మమ్మల్ని కాపాడినవు ప్రభా నీ యొక్క రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చినవు ప్రభా మా ఆశ్రయ దుర్గము నీవే ప్రభా మా కొండ కోట దాగుచోటు నీవే ప్రభా కాబట్టి ప్రభా మమ్మల్ని నీ రెక్కల నీడలో దాచినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా నీకు కోట్లాది కృతజ్ఞతా స్థుతులను ఆయన నేను సమర్పిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసయ్యా తండ్రి నీకే యుగయుగములు యుగములు కలుగును గాక హల్లెలుయ తండ్రి ప్రభవ ఎసయ్యా ప్రభా అవును ప్రభా ఈ మధ్యాహ్న సమయమందు ప్రభాని స్వరం దారను మాట్లాడినావు ప్రభా అవును ప్రభా దావీదు ప్రభా తను తీసిన పాపములను బట్టి ప్రభా నీకు ప్రార్థిస్తున్నాడు ప్రభా తండ్రి తండ్రి అలాగే ప్రభా ఈ దినం ప్రభా నాయన దావీదిని మీరు చూపించినారు కాబట్టి ప్రభా ఈరోజు దావీదిలాగా మాలో ఏమన్నా నీకు ఆయస్కరంగా ఉంటే ప్రభా వాటిని మా నోటుతో ఒప్పుకుంటున్నాం ప్రభా నాయన మా పతి పాపాలు ప్రభా నాయన నేను ఎదుట ఒప్పుకుంటున్నాను నేను చేసిన ప్రతి దోషాలు నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇస్ సోపుతో ప్రభా నువ్వు నాయన పవిత్రపరిచినావు ప్రభా హిమము కంటే తెల్లగా నువ్వు మమ్మల్ని మార్చు ప్రవా నాయన కాబట్టి ప్రభా నాయన హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభా కాబట్టి నా ప్రతి పాపములను అపరాధములను అతిక్రమములను నీ పట్ల ఉన్న ప్రతి ఆయాసకరమైన వాటిని ప్రభానాయన నువ్వు కడుగు ప్రభానైనా వాటిని నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అలాగే ప్రభానాయన తండ్రి నీ రక్షణ ప్రభానాయన మీరు నాకు దయచేయండి ప్రభా అలాగే ప్రభానాయన తండ్రి మీ పరిశుద్ధాత్మను మీరు నాకు దయచేయండి ప్రభా మీ రెక్కల నీడలో నన్ను కప్పండి ప్రభా నాయన నీ వాక్యాన్ని నేను ప్రకటించాలా ప్రభా నాయన కాబట్టి నేను ప్రతి ఆజ్ఞలను నాయన ఆచరించాలా ప్రతిదీ అనుసరించి నడుచుకోవాలా ప్రభా నాయన ప్రతిదీ ప్రభా నీ స్వరాన్ని నేను సాత్వికంతో అంగీకరించాలా అవి నా హృదయంలో నేను భద్రపరచుకోవాలా నాయనా తండ్రి అనేకులను ప్రభా పాపులను ప్రభా నీ తట్టు తిప్పాల ప్రభా అలాంటి భారం నాకు దయచేయండి ప్రభా అలాంటి పిలుపు నాకు దయచేయండి ప్రభా నాయనా తండ్రి ఎంతో మంది ప్రభా నాయన అతిక్రమిస్తున్నారు ప్రభా నాయన నీ వాక్యాన్ని ఎంతో మంది ప్రభా నాయన భ్రమంలో ఉన్నారు ప్రభా నాయన సేవకులు విశ్వాసులు లోకమంతా భ్రమంలో ఉంది ప్రభా నాయన భ్రమపరిచే ఆత్మల ఎందు ఉంది నాయన మోసపరిచే ఆత్మల ఎందు చిక్కుకొని ఉన్నారు ప్రభా నీ గొర్రెలన్నీ ప్రభా నీ బిడ్డలు కాబట్టి ప్రభా వాళ్ళ భ్రమల్లో నుంచి విడుదల మేము దయచేయాలా ఆయన మోసపరిచే ఆత్మల నుంచి ఆ యొక్క అపవాది చెరసల నుంచి ఎంతో మంది ఉన్నారు ప్రభా వాళ్ళందరినీ ప్రభా నాయన నీ రక్షణలోకి నడిపించాలా వాళ్ళందరినీ ప్రభా నీ తట్టు తిప్పాలా ప్రభా అవును ప్రభా ఆయన మీరు మాట్లాడన్నారు ప్రభా ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే పరలోక రాజ్యంలో ఉండలేడు అని మీరు చెప్పినారు ప్రభా కాబట్టి ఆ మాటలు మీరు ఈ హృదయం ఈ రోజు మాకు మీరు జ్ఞాపకం చేసినారు ప్రభ మేము నీటి మూలంగా నాయన జన్మించినాం ప్రభా మీ వాక్యము మాలో ఉంటే మేము ఆత్మ మూలంగా కూడా బ్రతకగలం ప్రభా కాబట్టి ప్రభా నాయన అనేకులను కూడా ప్రభా నీటి మూలంగా ఆత్మ మూలంగా మేము జన్మించేలాగా చెయ్యాలా అలాంటి ప్రాయాసం అలాంటి భారం నాయన మీ శిలువ మేము మొయ్యాలా మీ శిలువ ప్రభ పాపుల కొరకు మోసి నాయన తండ్రి వాళ్ళని పరిశుద్ధపరిచినారు మేము కూడా ప్రభా నాయన మీరు కలిగిన భారాన్ని ప్రభా మోయాలా అనేకులను పాపులను ప్రభ నీ తట్టు తిప్పాలా అనేకులను నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించేలాగా చేయాలా అలాంటి నాయన తండ్రి జ్ఞానంలో మాకు దయచేయండి అలాంటి సేవలోకి మీరు నడిపించండి ప్రభ అవును తల్లి గర్భంలో సృష్టించినప్పుడే పాపంలో జన్మించినారని చెప్పినారు ప్రభ కాబట్టి ప్రభ మేము చేసిన ప్రతి దోషములను అపరాధములను అతిక్రమములను నా పాపములను నీ పట్ల నాకు ఏదైతే ప్రభ నాయన ఈ దినం ఆయాసకరంగా ఉందో ప్రతిదీ నాయన నా నేను చేసిన అతిక్రమములన్నీ ప్రభ తండ్రిని ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభ నన్ను కడుగు ప్రభ హిస్సోపుతో మీరు పవిత్రపరచండి హిమము కంటే తెల్లగా మార్చి ప్రభా నాయన మీరు నాయన నన్ను చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే ప్రభా నన్ను క్షమించమని కనికరించమని నీ కృప వాత్సల్యము నీ రక్షణ మీరు నాకు దయచేయమని నాయన ప్రార్థిస్తున్నాను ప్రభ నాయన మనోజ్ బ్రదర్ వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ప్రభ మనోజ్ బ్రదర్ ని మీరు ముట్టండి తాకండి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి నాయన గొప్ప సేవ చేయాలా అనేకులని రక్షణలోకి నడిపించాలా అనేకులు భ్రమల్లో ఉన్నారు మోసపరిచే ఆత్మల్లో ఉన్నారు ప్రభా వాళ్ళందరి చరసాల నుంచి నాయన ఈ యొక్క మనోజ్ బ్రదర్ విడిపించాలా అలాంటి సేవలోకి మీరు నడిపించండి మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం దయచేయండి ఆయన బుద్ధి జ్ఞానములు మీ సర్వ సంపదలు ప్రభ అవి ఆయనకు ఆ మీరు అనుగ్రహించండి మీ వాక్యంలో అభివృద్ధి పొందాలా కన్నీటి ప్రార్థన మీరు దయచేయండి ప్రభాయన తను ఏదైతే ఆశపడుతున్నాడో ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడో ప్రభ కాబట్టి ఇంగ్లీషు తెలుగు అండ్ లాంగ్వేజెస్ అన్ని హిందీ నేర్చుకోవాలా అలాంటి భాషల్లో ఉన్న అనేకులను నాయనా నీ రక్షణలోకి నడిపించాలా మీరేనాయన తండ్రి అలాంటి జ్ఞానం దయచేయండి ప్రభా అలాగే ప్రభా కుటుంబంలో మీ పరలోకపు శాంతి సమాధానం దయచేయండి అలాగే రేణుకా సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి రాకపోకల్లో తోడుండండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి సిస్టర్ని కూడా మీరు అభిషేకించండి మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నాయనా తండ్రి మీ జ్ఞానంలో వద్దిల్లేలాగా చేయండి ప్రభా ఇద్దరు ప్రభా భార్యభర్తలు ఇద్దరు గొప్ప సేవ చేసేలాగునా ఈ కుటుంబాన్ని ప్రభా నాయన మీరు నాయన ఎంతగానో ప్రభా మీ సేవకి వాడుకోండి ప్రభా అలాగే ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ కుటుంబాలను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు చేసే ప్రతి మార్గమును త్రోవను మీరు సరళం చేయండి వాళ్ళకి మీ యొక్క జ్ఞానం దయచేయండి మీ పరిశుద్ధ ఆత్మాభిషేకం దయచేయండి వాళ్ళు వెళ్ళే సేవలో ఫలించేలాగునా ఫలాలు ఇచ్చేలాగునా మీరు ఆశీర్వదించండి మీరు దీవించండి ప్రభా వాళ్ళ కుటుంబాల్లో మీ పర్లోకపు శాంతి సమాధానం దయచేయండి ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ప్రభ దావీదులాగా వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలా ప్రభా నీ ఎందున ఆయన వాళ్ళు కనికిరం పొందుకోవాలా నీ ఎందు వాళ్ళు క్షమాపణలు పొందుకోవాలా వాళ్ళ పాపాలను ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా శుద్ధీకరణ చేసుకోవాలా ఈ వాక్యమే సత్యము నీవే మార్గము జీవము ప్రభా కాబట్టి నీ జీవాన్ని వీళ్ళందరూ పొందుకోవాలా ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని ఆన్లైన్ లో ఎక్కడైతే వింటున్నారో వాళ్ళందరూ ప్రభా నీ జీవాన్ని పొందుకోవాలా వాళ్ళందరూ దావీదులాగా వాళ్ళ ప్రతి పాపములను వాళ్ళ నోటితో ఒప్పుకోవాలా నీ క్షమాపణ పొందుకోవాలా ప్రభు అలాగే వాళ్ళ కుటుంబంలో మీ శాంతి సమాధానం దయచేయండి ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి ప్రభ మీరు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడండి ప్రభా నాయన మీ రెక్కల నీడల మమ్మల్ని కప్పండి ప్రభా నాయన తండ్రి మాకు ఆశ్రయ దుర్గము మీరే ప్రభావ కాబట్టి మీరు నీతిపరుడు న్యాయవంతుడు యథార్థమైన దేవుడు కాబట్టి పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ప్రభా మిమ్మల్ని పోలి మేము కూడా యథార్థంగా ఉండాలా ప్రభ పరిశుద్ధంగా జీవించాలా పరిశుద్ధంగానే మేము ఉండాలా ప్రభా కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అలాగే చంద్రశేఖర్ అన్నకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి సిస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా కుటుంబంలో మీ పరలోక శాంతి సమాధానం దయచేయండి అన్న వెళ్ళే డ్యూటీల్లో మీరు తోడుండండి అక్కడ ప్రతి అపవాది తంత్రాలను బంధకాలను గద్దించండి అన్నకే విజయం దయచేయండి ప్రభా అలాగే ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయనా అలాగే ప్రభా అన్న నాయనా నాయన తండ్రి నాయన ప్రభా ఇద్దరు సంతానం ఇద్దరు బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ చదువులో మీరు తోడునండి వాళ్ళని మంచిగా ప్రభా ఉన్నత స్థితిలో మీరు పెట్టండి ఈ వైరస్ల నుంచి వ్యాక్సిన్ల నుంచి తెగుల నుంచి ప్రభా అన్న కుటుంబాన్ని మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా అన్న ద్వారా ప్రభ ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు మీరు మాకు బయలుపరచండి ఈ రాత్రికాల సమయం ముందు మేము ప్రకటన గ్రంథం ధ్యానించబోతుండగా నాయన తండ్రి మీరే మా తండ్రి మీ స్వరం ద్వారా కూడా మాతో మాట్లాడండి ప్రభా మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని సత్యంలోకి నడిపించండి ప్రభా మీరే ఇంకా ఎన్నో మాలో బలహీనతలు ఉన్నాయి ప్రభా వాటి అన్నిటినీ చూపించండి వాటి అన్నిటిని మేము సరి చేసుకోవాలా పరిశుద్ధంగా ఉండాలా నిందా రహితుల్లాగా ఉండాలా సమస్త ప్రవర్తన మేము నైనా పరిశుద్ధం కలిగి ఉండాలా ఎంతో భక్తితో ఉండాలా తన నీ పట్ల భయభక్తులు కలిగి మేము చెడుతనాన్ని అసహించుకోవాలా ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటిని విసర్జించి పరలోక సంబంధుల్లాగా నాయన పైనున్న నిన్నే బతకాలా నాయన నీ కొరకు మేము ప్రయాస పడాలా నేన నిన్ను మేము నాయన తండ్రి ధరించుకోవాలా ప్రభ క్రీస్తు కలిగిన ప్రేమ క్రీస్తు కలిగిన మనస్సు మేము ధరించుకోవాలా కాబట్టి ప్రభ నాయన మీరే తోడునండి మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ యొక్క వాక్యం ప్రభా నాయన ఈ మధ్యాహ్న సమయమందు సమయం అందు ఈ స్వరం మీ కలిగింది ప్రభా నేను విశ్వసిస్తున్నాను ప్రభా తండ్రి నాయన ఎంతో తగ్గించుకుంటూ నేను నా పాపాలని ఎదుట ఈ యొక్క వాక్యాన్ని మీరు మాట్లాడిన ఈ యొక్క మధ్యాహ్న ఈ స్వరాన్ని నా హృదయపూర్వకంగా తండ్రి సాత్వికంతో నేను అంగీకరిస్తున్నాను నా హృదయంలో నేను నాయనా ఏదైతే ఆయస్కరముందో ఉందో వాటి అన్నిటి నుంచి నాకు మీరే నాయన తండ్రి పరిశుద్ధపరిచి నన్ను నూతనంగా మీరు చేయమని ప్రార్థిస్తూ నాయనా మీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మీ స్వరం మాట్లాడినందుకు మీకు కోట్లాది కృతజ్ఞతలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి మీరు ఎంతగానో ప్రేమ మయుడు ప్రభా నాయన మీ ప్రేమ ఉంది కాబట్టే ప్రభా ఈ దినం మేము సజీవంగా ఉన్నాం ప్రభా కాబట్టి మీకు ఏమి ఇచ్చినాను మీరు రుణం తీర్చుకోలేం ప్రభా కాబట్టి ప్రభ తండ్రి ఆ తండ్రి అనేకులను పాపులను పరిశుద్ధ పరిశుద్ధపరచాలా రక్షణలోకి నడపాలా కృతజ్ఞత మేము కలిగి జీవించాలా ఎల్లప్పుడూ ఎడతెగక నీకు ప్రార్థన చేయాలా ప్రభ ప్రతిదీ ప్రభ నాయన తండ్రి నీ ఆజ్ఞలు మేము అనుసరించి నడుచుకోవాలా ప్రతిదీ నీ ఆజ్ఞ ప్రకారంగానే ముందుకు పోవాలా ఎక్కడ మా సొంత జ్ఞానము సొంత తెలివితేటలు నాయన తండ్రి సొంత ఆలోచనలను కొట్టివేయండి ప్రభ నాయన తండ్రి మీరే నాయన మాలో నివసించి ప్రభా అనేకులతో మీరే మా ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ అలాంటి సేవలో మమ్మల్ని ఫలించి లోకమంతా నాయనా నీ యొక్క వెలుగును నీ యొక్క మహిమని నాయనా మేము స్వతంత్రించుకొని నింపాలా కాబట్టి అలాంటి సేవలోకి మమ్మల్ని నడిపించమని నాయన మీరు వాక్యం ద్వారా మీ స్వరం ద్వారా మాట్లాడినందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆశీర్వాదం ఉదమ్ యేర్ ప్రభాదా నడిపించిన కృప అల సిల్వలో చూపించిన మహాకృప అలా మా దేవ కే ఎంతమంది వైరస్ బరికు పతికు బిడగు దేవుని కృప సదాకాలం సమాధానం పతి బిడగు తోడు కాక ఆమె